వాటి ఉంది శ్రద్ధ వాటికుంటుంది ఇప్పుడు ఉడతలు ఉన్నాయి సర గింజల్ని అవి కొరికి భక్షిస్తాయి మొత్తం రోజంతా అదే కార్యక్రమం మీద ఉంటాయి వాటికంత రోజంతా అదే పరిమిద ఉంటాయి బోల్డ్ శ్రద్ధ కాబట్టి సకల ప్రాణుల ఉంటుంది శ్రద్ధ బట్ ది పాయింట్ ఈజ్ అబౌట్ హ్యూమన్ బీయింగ్స్ అక్కడ సర్వస్య అన్న పదానికి ప్రాణిజాతస్య అన్నది శంకరం దానికోసం నేను అలా చెప్పాను తతష్టం సార్చ్యతే సరే మంచిదేనండి సకల ప్రాణులకు శ్రద్ధ ఉందన్నారు ప్రస్తుతానికి మానవులకు దగ్గరికి వస్తే సకల మానవులకు శ్రద్ధ ఉన్నది దీన్ని బట్టి ఏమి తేలినది ఏమి తేలిందంటే శ్రద్ధామయ శ్రద్ధా ప్రాయ అయరుష సంసారీ జీవ యట్టు అనే ప్రత్యయానికి రెండు అర్థాలు ఉంటాయి వికారార్థము ప్రాచుర్యార్థము అది ఆయన చెప్తూ ఉంటారు అన్నమయ్య తోట భాషకారులు అన్న వికారహా అని రాస్తారు అంతేగాని అన్న ప్రచుర అని రాయలేదు అన్నం నిండా ఉళ్ళంతా అన్నం నిండి ఉంటుందంటే తప్పు అవుతుంది అన్న వికారహ అక్కడ మయట్టు వికారార్థం ఇక్కడ మయట్టు ప్రాచుర్యార్థం ప్రాచుర్యార్థాన్ని ప్రాయార్థము అని కూడా అంటారు అంటే అధికముగా ఉంది జలమయో దేశ జలమయో దేశ అంటే జల వికారో దేశ అని కాదు జల ప్రచురో దేశ అని అర్థం జలముతో నిండిన దేశము అలాగే శ్రద్ధామయోయం పురుష అంటే శ్రద్ధా అని కాదు ఇందాక నేను ఆ విధంగా అన్నామేమో దాన్ని కాదు శ్రద్ధ ప్రచురో మనుష్య శ్రద్ధ ఈ మనిషి పురుష అంటే కాదు మనిషి సంసారి జీవుడు సంసారి జీవుడు వీడు ఎలా ఉంటాడంటే శ్రద్ధ శ్రద్ధతో నిండి ఉంటాడు శ్రద్ధతోటే తయారేయడాన్ని ఉంటాడు పంచదార బొమ్మ ఎలా ఉంటుంది పంచదార ప్రచురముగా ఉంటుంది అలాగే వీడు కూడా శ్రద్ధ బొమ్మ శ్రద్ధతో తయారు బొమ్మ అంత బాగానే ఉంది అంత శ్రద్ధ ఉందన్నమాట ఉంది కానీ ఆలోచించదగ్గలేమిటంటే అది సాత్వికమా రాజసమా తామసమా బది కథం ఎలాగండి ఈ శ్రద్ధా ప్రచుడు ఎలా ఎలాగా అంటే యో య్రద్ధ యా శ్రద్ధ ఎస్ జీవస్ సహ్రద్ధ ఈ యక్ష్రద్ధ అన్నది బహువీ యా శ్రద్ధ ఎస్ సహ్రద్ధ ఏ శ్రద్ధ కలవాడో అని అర్థం నాకు ఈ మనుష్యుడు య ఎవడైతే శ్రద్ధ ఏ శ్రద్ధ గలవాడో సహా వాడు త్రద్ధ ఏవా ఆ శ్రద్ధయే గలవాడు అంటే వాడి సంస్కారం అలాంటిదో వాడి అట్ట అలాంటి అని చెప్పినట్టు అంటే అభిప్రాయం ఏమిటి స ఏవా త్రద్ధాను ఆ శ్రద్ధకి తగ్గట్టే ఉంటాడు వాడి శ్రద్ధని బట్టి వీళ్ళు ముగ్గురు బ్రదర్సు రావణాసురుడు కుంభకర్ణుడు విభీషణుడు ముగ్గురు బ్రదర్స్ సింబాలిక్ దీంట్లో రావణాసురుడి శ్రద్ధ రాజశ్రష్ శ్రద్ధ కుంభకర్ణుని శ్రద్ధ తామస శ్రద్ధ విభీషణుడికి సాత్విక శ్రద్ధ వాళ్ళకి ఈ శ్రద్ధ మామూలు నార్మల్ సర్కం స్టాన్సెస్ లో అందరూ కలిసే ఉన్నారు బ్రదర్స్ అందరూ కలిసే ఉన్నారు ఇది అన్నగారు రావణాసురుడు ఆయనకి పవరు పవరు అన్నగారు పవరు రాజస్వుడు తీసుకుంటాడు తాము సాత్వికుడు తీసుకోడు సో కాబట్టి ఆయన పవర్ తీసుకున్నాడు ఆయన అన్నగారు విభీషణుడు సత్వ ప్రధానుడు కుంభకర్ణుడు కావస చింతా నిద్రపోతాడు నిద్ర లేపితే కనపడ్డ వాళ్ళందరినీ మత్తు హింస హింస ప్రధానంగా ఉంటాయి పంపిస్తాడు రవణాసురుడు నిద్ర లేక పంపిస్తాడు వాడు యుద్ధరంగంలోకి వచ్చేప్పటికి గేట్ దాటి యుద్ధరంగంలోకి వచ్చే గేట్ లో పట్టడదు ఆ గేట్ పక్కన గోడ నుంచి వచ్చేస్తాడు గోడ మీంచి కాల్ చేసుకుని వచ్చేస్తాయి వచ్చేసి అక్కడ రాక్షసులు ఉంటారు వాళ్ళని చంపేయడం ప్రారంభిస్తాడు అప్పుడు ఎవరో చెప్తాను నువ్వు చంపాల్సింది వేళ్ళని కాదురా వీళ్ళు మన వాళ్ళు నువ్వు మన సైన్యంలో ఉన్నావు ప్రస్తుతం వీళ్ళని కాదు చంపడం అంటే మరి ఎవరిని చంపాలంటే ఆ దూరంగా ఉన్నారు ఈ లైన్ ఆ లైన్ కవతల వానల సైన్యం ఉంది దాన్ని చంపాలంటే ఓహో అలా కానీ అడుగులు పెద్ద పెద్ద అంగలు వేసుకుంటూ ఆ వానల సైన్యంలో గడిపోతారు వీడి అంగల కింద పడి చచ్చిపోతారు రాక్షసు వీడి కాళ్ళ అంగలు వేస్తే కాళ్ళ కింద పడిపోతారు వాడు చూసుకొని కూడా చూసుకో వాడి కళ్ళు కూడా వాడికి సరిగ్గా కనపడాలి ఆ పిండిపోతే కళ్ళు ఏం కనపడితే ఆ సో ఆ కూడా బరువుగా ఉంటాయి నిండిపోతారు రెప్పలు లైట్ గా ఉండవు సో వాడు అడుగులు వేసుకుంటూ పోతాడు అడుగులు వేసుకుంటూ పోతే వాడి కాల కింద పడి రాక్షసులు కొంతమంది నలిగిపోయి నచ్చిపోతారు అప్పుడు వానరు సైన్యం మీద పడతారు ఆ వానరులని లెఫ్ట్ రైట్ మొత్తం అందరినీ వరుస పెట్టి నగిలి పారేస్తాడు ఉంటాడు అప్పుడు విభీషుణ్ణి చెప్తాడు రాముడు లక్ష్మణుని కంగారు పిడిపోతాడు మనిషా లేకపోతే యంత్రం ఏదైనా పంపించాడు ఆ యంత్రం కాదా బాబు మా అన్నగారు కుంభకర్ణుడు నిద్ర లేచి వచ్చాడు నిద్రపోయి టైం ఇదని నేను అనుకున్నాను కానీ బలవంతంగా నిద్ర లేకుంటారు నువ్వు కనుక ఆయన అలాగే అర్చబెడితే ఈ వాన సైన్యం నేను మీకు హామీ ఇస్తున్నానని పాపం గట్టిగా కంగారు పడతాడు అప్పుడు రాముడు అంటాడు లక్ష్మణ్ నేను నువ్వు చూసి కాదు రవి నువ్వు పక్కకి తప్పుకో అని రాముడు స్వయంగా రంగంలోకి దిగి ఈ కుంభకర్ణుణ్ణి ఎన్ని ముక్కలు చేయాలో అన్ని ము ముక్కలు చేస్తాయి లేకపోతే వాడు పోవడం చేతులు ముక్కలు చేయాలి కాళ్ళు మొక్కలు చేయాలి ఆ ముండెంతో సంతోషం ఉంటాడమ్మా ఆ ముండాన్ని మొక్కలు చేయాలి కళని మొక్కలు చేయాలి ఎలా ముక్కలు ముక్కలు ముక్కల కింద చేసి అప్పుడు వాడు అంతమవుతాడు వాడు అంతమయ్యి లోపల ఎంతో మంది వానరులు చచ్చిపోతారు తిండిస్తారు తిండి నిద్ర హింస ఈ మూడు ఉన్నవాళ్ళు తమోగుణ ప్రధానం వారి శ్రద్ధ లావర్మ దానికి ఏం చేస్తారు ఇది ఆ మూడు కూడా సింబాలిక్ అదే ఆ శ్లోకం తరువాతి శ్లోకం యజంతే సాత్విక దేవాన్ యక్షరక్షి ప్రేతాన్ భూతగణాంశాన్యే ఈ తీర్థయాత్ర వాళ్ళు ఉంటారు వీళ్ళకి అసలు వివేకం ఏమి ఉండదు ఇది ఇది సత్వ ఇది రజస్సు ఇది తమస్సు వివేకం ఏమేమి ఉండదు ఆ వరసలకి ఎన్ని గుళ్ళు ఉంటాయని చూసుకుంటూ పోతానికి ఓ వివేకం ఏమి ఉండదు సాక్షాత్ విశ్వేశ్వరుణ్ణి గవ్వలక్కని దర్శించేస్తారు ఇంకా వీళ్ళకి ఇంకా వివేకం అనేది ఏముండదు ఏం వీళ్ళకి వీళ్ళకి గురువులు ఉంటారు వాళ్ళకి లేని వీళ్ళ చేయడం చూస్తుంది స్వయం కన్ఫ్యూజ్ తరాన్ కన్ఫ్యూజ్ అయ్యే కేటగిరీలో పోతూ ఉంటారు సో వాళ్ళు పూజలో ఉండే అలా ఉంటాయి మళ్ళీ కడుపు చించుకుంటే కాళ్ళ మీద పడుతుందని ఎవళ్ళని ఏమంటారు ఇదంతా మన వాళ్లేగా వీళ్ళందరూ అయినా తప్పదు ఒకసారి ఒకసారి అనుకుంటే ఆ మెసేజ్ ఒకటి పెడితే ఎందుకంటే సమాజంలో రాంగ్ మెసేజ్ బాగా బలంగా వెళ్ళిపోయింది అందరూ కలిసి పండితులు పేదాధిపతులు మఠాధిపతులు ప్రవక్తలు ప్రచారకులు స్వాములు మరోహుళ్ళు మరోహుళ్ళు వీళ్ళందరూ కలిసి సమాజంలో రాంగ్ మెసేజ్ని పెట్టేశారు పెట్టేసి దేవుణ్ణి ఒక కమర్షియల్ ఆబ్జెక్ట్ అని తయారు చేసి పెట్టేశారు బాగా వెళ్ళిపోయింది రాంగ్ మెసేజ్ మెసేజ్ వెళ్ళినందుకు సంతోషమే కానీ ఆ మెసేజ్ రాంగ్ అయినందుకు నేను దుఃఖపడుతున్నాను అని ఒక మహాత్ముడు నాతోటి ప్రొసీజర్స్ లో ఉన్నాడు అంటే స్వామికి చాలా కరెక్ట్గా చెప్పారండి మీరు మీ డయాగ్నాటిస్ పెర్ఫెక్ట్ గా స్టాలీ అవుతుంది అని నేను అన్నాను ఆ ఇంట్లో అది పరిస్థితి కాబట్టి రాంగ్ మెసేజ్ని రాంగ్ మెసేజ్గా గుర్తించటం అవసరం అదన టాపిక్ కూడా అటువంటిది కాబట్టి ఆ మాటలను నాలుగు అనుకుందాము ఈ శ్లోకం అలాంటిది దానికి అవతారిక తేణ లింగేనా దేవాది పూజయా సత్వాది నిష్ట అనుమేయా ఇత్యాహ అవుడు వాడి నిష్ట నిష్ట అంటే శ్రద్ధే వాడి శ్రద్ధ సత్వమా రజస్థ తమస్తా ఎలా తెలుస్తుంది అంటే వాడు చేసి పనిని నువ్వు గమనించు ఎందుకంటే పొగ నిప్పుందోగా ఎలా తెలుస్తుంది కొండ లోపల పర్వతం లోపల నిప్పుందా తెలుస్తుంది పొగ వస్తుంది లేదా చూసుకో వస్తుంది అంటే నిప్పు ఉంది అనమాట కాబట్టి నిప్పుకి లింగము పొగ లింగము అంటారు కేతువు లింగము టెక్నికల్ వర్డ్ నిప్పున్న చోట పొగ పులుతుంది పొగ కార్యము కార్యేనా ఎప్పుడు కార్యము కారణానికి లింగం అంటే కార్యమును చూసి మీరు కారణాన్ని భావన చేయవచ్చు ఇప్పుడు ఉదయం సిక్స్ అయ్యేప్పటికీ చూరు నుండి పొగ వస్తోంది గ్రామంలో అంటే వాళ్ళ ఇంట్లో పొయ్యి వెలిగించారు అని అర్థం ఇంకో ఇంట్లో అసలు సూర్యు నుంచి అసలు ఏమీ కదలు కదా పొగ ఏమీ రావట్లేదు అనుకోండి అంటే వాళ్ళ ఇంట్లో నిద్రలు లేవిటిగా లేస్తారు ఇంకా వాళ్ళు లేవలేదు వాళ్ళకి కాఫీకేలకి కంగారు లేదు పొయ్యిలోకి ఇంకా నిప్పు పాడలేదు అని స్పష్టంగా తెలిసిపోతాం కార్యమును బట్టి కారణాన్ని ఊహిస్తారు ఆ కార్యము లింగం అవుతుంది కారణాన్ని అలాగే వాడు పూజ చేస్తున్నాడు అనుకోండి మీరు ఆ పూజను గమనించండి పూజ చేస్తున్నాడు పూజను గమనించండి ముందు అసలు వాడు వేషం గమనించండి ఎర్ర పట్టు మంచి కచ్చాడా లేదా కట్టాడు ముఖమంతా ఇంత పెద్ద బర్రెలాగా ఎర్రటి వంకమోని తెచ్చాడా లేదా తెచ్చాడు ఓ నిమ్మకాయ పోసాడా లేదా పోసాడు అంటే వీడు శ్రద్ధ అయితే వీడికి తెలిసిపోతుంది తమో కూడా అన్నమాట అదంతా తర్వాత మెడలో డజన్ హారాలు వేసేడా లేదా చాలా గంభీరంగా ఉన్నాడా లేదా ప్రగల్భంగా ఉన్నాడా లేదా ఉరుముతున్నాడా లేదా అప్పుడప్పుడు ఉంకరిస్తున్నాడు ఏ దగ్గరకు వస్తే కబడ్దార్ అంటున్నాడా లేదా అంటే మడి పాడైపోతుంది అన్నమాట వీడు రాజశ్రష్ఠ ఆయన సింపుల్ గా ఉన్నాడండి ముఖానికి కొంచెం గూడికి పెట్టుకున్నాడు మాల కూడా మాల ఉంటే ఉంది లేకపోతే లేదు ఏ మంత్రం చేస్తున్నాడు కూడా ఏమీ ఏం కానీ కూడా మామూలుగానే ఉన్నాడు వెళ్ళగానే పలకరించాడు అని అనుకోండి అంటే అర్థం ఏంటి వాడి శ్రద్ధ సాత్విక శ్రద్ధ రహస్యం ఏంటంటే సాత్విక శ్రద్ధ ఫిలసాఫికల్ విషయానికి బాగా డిగ్రీగా ఉంటుంది రాజస్వ శ్రద్ధ రెలిజియస్ శానిటరీ వైపు ఉంటుంది తామస శ్రద్ధ ఇట్ ఈస్ డిగ్రేడెడ్ ఇన్ పాసిబుల్ వే ఆ డిగ్రడేషన్ చాలా పూర్తిగా పూర్తుగా చాలా లో లెవెల్ డిగ్రడేషన్ లో ఉంటుంటారు వాటి లెవెల్ అది కాబట్టి ఈ సాత్విక శ్రద్ధ వాళ్ళు వీళ్ళు ఫిలసాఫికల్ విషయంలో ఉంటారు ఫిలసాఫికల్ అవుట్లుక్ లో ఉంటారు వాళ్ళు చాలా సింపుల్ గా ఉంటారు సరళంగా ఉంటారు వెరీ అప్రోచియబుల్ గా ఉంటారు అసబుల్ గా ఉంటారు అంటే మీరు వాళ్ళ దగ్గరికి వెళ్ళొచ్చు పర్మిషన్ లో వేయడం అక్కర్లేదు లేయర్స్ అండ్ లేయర్స్ కోటరీస్ ఏమి ఉండవు వాళ్ళ దగ్గరికి వెళ్లాలంటే ముందు పర్మిషన్ తీసుకోవాలి ఒక ఆయన స్వామి ఉన్నారు ఆయన దగ్గరికి వెళ్లాలంటే ముందు పర్మిషన్ తీసుకోవాలి అపాయింట్మెంట్ తీసుకోవాలి అపాయింట్మెంట్ ఉదయం తొమ్మిది అని అపాయింట్మెంట్ ఇస్తే మీరు తొమ్మిదికి వెళ్లగానే ఒక గది ఉంటుంది ఆ గదిలో కూర్చోబెడతాను సెక్రటరీ లో తొమ్మిదికి అపాయింట్మెంట్ ఇస్తే ఆయన మిమ్మల్ని తొమ్మిదికి మీట్ అవ్వడం ఆ గదిలో కూర్చో కూర్చొని ఉంటారు మరి వెళ్లేక మరి తప్పదు కదా కూర్చుని ఉంటారు తొమ్మిది పావుకి వాడు ఎవడో వచ్చి మీ పేరు పిలిచి పక్క దగ్గరలో కూర్చోబెట్టారు ఈ గదిలో ఇంకో కూర్చోబెట్టి మిమ్మల్ని పక్క దగ్గరలో కూర్చోబెట్టాడు అంటే ఒక లెవెల్ దాటారు నేను అక్కడ ఇంకో పావు గంట కూర్చోవాలి తొమ్మిదిన్నరకు వచ్చి ఇంకో ఒక చిన్న యాంటీ రూమ్ లో కూర్చోబెట్టారు తదింటికి వచ్చి లోపలికి తీసుకెళ్తాడు ఇంకో పెద్ద రూమ్ లో ఎయిర్ కండిషన్ రూమ్ లో అప్పుడు ఆ ఏమన్నా మీరు ఏమిటంటే మీరు నాతో మాట్లాడడానికి చాలా ఏమిటి చెప్పండి అంటాడా ఈ అపాయింట్మెంట్ తీసుకెళ్ళాలి ఇలా ఉంటారు చాలా హై ప్రొఫైల్ ఉంటారు అంటే ఆ స్వామి చాలా రాజస్సుడు అని అర్థం అలా ఏం లేదండి రోడ్డు మీద పోతూ ఉంటాడు మీరు పలకరించవచ్చు మాట్లాడచ్చు ఎలాంటి పర్వాలేదు అంటే సింపుల్ గా ఉంటాడు సరళంగా ఉంటాడు అంటే సాత్వికడు అని అర్థం మనిషి యొక్క ప్రవర్తనని బట్టి వాడు చేసే పూజలను బట్టి వాడు జనులతో వ్యవహరించే తీరు తెన్నులను బట్టి మీరు వాడి శ్రద్ధను అంచనా వేయవచ్చు కార్యేన లింగేన సత్వాది నిష్ఠ అనుమేయ నిష్ఠ అంటే శ్రద్ధ సాత్విక శ్రద్ధ రాజస శ్రద్ధ తామస శ్రద్ధ మూడింటినీ కూడా మీరు అనుమానం చేయాలి అనుమానం అంటే సందేహం కాదండి మీరు దాన్ని ఇన్సరెన్స్ అంటే ఊహించాల్సి ఉంటుంది ఊహంటే మళ్ళీ అది కూడా అంత కరెక్ట్ కాదు అది కరెక్ట్ అవ్వచ్చు కాకపోవచ్చు కానీ అనుమానం కరెక్ట్ అవుతుంది మీరు దాన్ని వర్క్ అవట్ టూ అండ్ టూ మీరు ఊహించాల్సి ఉంటుంది అనుమానం చేసి ఆచియాలి ఒక చిన్న దృష్టాంతం వాడు ఏ పూజ చేస్తున్నాడు ఇప్పుడు పొద్దున్నే మిత్రస్థితి ఋషణో దేవస్థాన సింహ అని వాడు జపం చేస్తున్నాడు అనుకోండి మంత్ర జపం ఉపస్థానం చేస్తున్నాడు అనుకోండి అది మిత్రదేవత మిత్ర దేవత అంటే సూర్యుడు అనుకోండి అంటే వీడు సాత్వికుడు అనమాట సాత్వికుడు అనమాట లేకపోతే ఓం భూర్భువ శ్రువహూ అంటున్నాడు అనుకోండి అంటే సాత్వి కూడా అనమాట అయితే ఓం అగ్నే స్వాహ అంటున్నాడనుకోండి సాత్విక ఓం నమో భగవతే వాసుదేవా అంటున్నాడు అనుకోండి సాత్వి అలాగే వాడు చేసి పూజని బట్టి అయా ఏం పూజ చేస్తున్నారండి అంటే సత్యనారాయణ స్వామిని పూజ చేస్తున్నాను అన్నాడు అనుకోండి సాత్వి కూడా అనమాట ఆ పూజని ఆ వాడి వేషా ఆది శబ్దం ఉంటుంది ఆ వేషాన్ని బట్టి వాడి మాటని బట్టి తీరుని బట్టి లేదు సాత్విక శ్రద్ధ అని చెప్పగలుగుతారు ఆ వివరములను ఈ శ్లోకం చెప్తోంది ఇత్యాహ అదే అవతారిక వీళ్ళు ఈ సాత్వికులు ఉన్నారు వీళ్ళు దేవతలని పూజిస్తారు ఇప్పుడు దేవతలనే పూజిస్తారు వైదిక అగ్ని అగ్ని దేవతని పూజిస్తాడు మిత్ర సాయంకాలం అయ్యేప్పటికీ మొమ్మే వరుణ స్పృతి హవమత్య చమురుడయ్య అని వరుణ దేవతని ఆరాధిస్తాడు ఆ తర్వాత శివుణ్ణి పూజిస్తా ఇది వైదికం కొంచెం పౌరాణికంలోకి వస్తే శివుణ్ణి లేదా రాముణ్ణి కృష్ణుణ్ణి అలా చదువు సాత్విజ పూజిస్తారు వాళ్ళు సాత్వితం ఏమండి హాష్యకారులు యజంతి పూజంతి వీళ్ళు పూజిస్తూ ఎవరిని పూజిస్తారు సాత్వికా సత్వ నిష్టా సత్వగుణమునందు నిలిచి ఉన్నవారు సత్వనిష్ట అంటే నిలిచి ఉండుట గట్టిగా నిలిచి ఉండుట సత్వగుణమునందు గట్టిగా నిలిచి ఉన్నవాళ్ళు పూజలు చేస్తూ ఉంటారు ఎవరిని పూజిస్తారు దేవాన్ దేవతలను పూజిస్తారు సో పితృదేవతలను కూడా దేవతలుగానే పరిగణించాలి ఇంతే తప్ప పితృదేవతలను పూజిస్తుంటే అది సాత్వికము కాదేమో అనే శంక అక్కర్లేదు అయితే నిష్కామ భావంగా పితృ పూజ చేయాలి ఇప్పుడు తల్లిదండ్రులకి కొంతమంది సేవ చేస్తారు ఎందుకు సేవ చేస్తారంటే వాళ్ళు ఎంతో కొంత ఆస్తి దగ్గర పెట్టుకుని గుప్పిట్లో పెట్టుకుని వాళ్ళకి సేవ చేస్తే ఆస్తి మాకు దక్కుతుంది అని సేవ చేస్తారు లోకం అలా ఉంటుంది మరి అప్పుడు వాళ్ళు పితృ పూజ చేశారు చాలా సాత్వికులు అనుకున్నారు అది పితృపూజ సాత్వికం కాదు అది అది రాజసం అవుతుంది ఎందుకంటే వాడు కేవలము ఒక కామనతో చేశాడు పితృపూజ కనుక తన కోరిక తీరడం కోసం తన గోల్ వాడికి ఏదో గోల్ ఉంటుంది ఆ గోల్ కోసం పితృపూజ చేశాడు కనుక అది రాజసమైపోతుంది అలా కాకుండా తండ్రి దగ్గర ఆస్తి లేదు ఆస్తి లేదు అయితే ఉందేమో ఆయన ఎవడికి పోస్తే వాడికి ఇచ్చుకుంటాడు కొంతమంది అంటారు కూడా నాన్నగారు మీరు నాకేమే ఇవ్వకండి నాకు ముందుగా ఇదంతా మీరు ఇచ్చిందే ఇంకా మళ్ళీ నాకెందుకు ఎక్కువ ఇస్తారు తమ్ముడుకో అన్నారంటే అక్కడికో చేనులపై ఇవ్వండి అంటారు అలాంటి వాళ్ళు ఉన్నారు లోకంలో మహాత్ములు నాకేమే ఉండండి ఇచ్చింది ఎక్కువ ఉండే అయ్యేవారు లేరా మీరు ఎరగలటువంటి వాళ్ళని ఎంతో మందిని ఎదురు వాళ్ళు పితృ పూజ చేస్తారు తండ్రికి సేవ చేస్తారు వాళ్ళు సాత్ సందర్భం వచ్చింది కాబట్టి చెప్తే నా అనే సందర్భం వచ్చింది కాబట్టి తండ్రిని తల్లిని తల్లిని బంగారం కోసము లేదా ఆస్తి కోసము ఆవిడ దగ్గర రెండు ఎకరాలు మూడు ఎకరాలు ఆస్తి ఆవిడ పేరు మీద భర్త పోయేప్పుడు రాసి పెట్టిపోయి ఉంటాడు అది ఆవిడ ఎవరికి ఇస్తుందని వీళ్ళందరూ చూస్తూ ఉంటారు ఆవిడ దగ్గర పది తులాలో యాభై తులాలో బంగారం ఉంటుంది దాని మీద కూడా ఉంటుంది వీళ్ళ కన్ను అందుకోసం ఆవిడికి సేవ చేస్తూ ఉంటారు అదంతా కూడా రాజసంలోకి వస్తుంది తప్ప శాశ్వతంలోకి రాదు నిష్కామంగా చేసినట్లయితే పితృపూజ నిష్కామంగా చేసినట్లయితే అది సాత్వికమవుతుంది పితృపూజ రెండు రకములు జీవించి ఉండగా సేవించడం మాతృదేవి ఓభవ పితృదేవి భవ జీవించి ఉండగా సేవ చేయాలి కొంతమంది జీవించి ఉండగా ఏ సేవ చేయరు పైగా దెబ్బలాడతారు జీవించి ఉండగా చచ్చిపోయిన తర్వాత మాత్రం తద్దినాలు బాగా గట్టిగా పెడతారు చాలా శ్రద్ధగా పెడతారు తద్దినం శ్రద్ధగా ఎందుకు పెడతారంటే పితృదేవతలకి తజ్జనాలు బాగా పెట్టినట్లయితే పిల్లలు పైకి అని ఒక విశ్వాసము సమాజమునందు గలదు పిల్లలు పైకి భార్యా పిల్లలు అందరూ ఆరోగ్యంగా ఉంటారు మంచి సంపదలు కలుగుతాయి ఉద్యోగంలో ప్రమోషన్లు వస్తాయి ఎప్పుడు తజ్జనాలు బాగా పెట్టినట్లయితే అందుకోసం పెట్టారు అంతే తప్ప శ్రద్ధతో పెట్టడం అందు మీద ప్రేమ కొట్లాడిన వాడు ఆస్తి కోసం దెబ్బతాడినవాడు చచ్చిపోయిన తర్వాత శ్రద్ధతో తజ్జనం పెడతాడా పెట్టాడు ఈ కారణంగా పెడతాడు అలా పెడుతూ ఉంటాడు కొంతమంది కానీ బతికున్నప్పుడు కొట్లాడతారు చచ్చిపోయిన తర్వాత తజ్జనాలు ఇందుకోసం పెడతారు కానీ చాలా శ్రద్ధగా పెడతారు వీడైనా తండ్రితో కొట్లాడిన వాడేనా వీడు ఈ తజ్జనం పెట్టేవాడైనా మీరు ఆశ్చర్యపోవాల్సి అంత శ్రద్ధగా పెడతారు తన ఎందుకంటే వాడి వాడి ఓన్ హెండ్ అది తండ్రి మీద ప్రేమ కాదు హీజ్ ఫుల్ఫిలింగ్ హిజ్ ఓన్ హెండ్ ఇటువంటి వేషాలు అందరూ వేస్తూ ఉంటారు లోకంలో వీళ్ళందరూ కూడా రాజస నిష్ట గల వాళ్ళు తప్ప సాత్వికులు ఎన్నిటికీ కారు బతికున్నప్పుడు సేవ నిష్కామంగా చేసి చచ్చిపోయిన తర్వాత నిష్కామంగా శ్రాద్ధాన్ని పెట్టేవాడు సాత్వికుడు అవుతాడు దాని వ్యవస్థ మీకు ఈ వ్యవస్థ మీరు పూజారి నేను పురోహితున్నే ఏం చెప్పరు వాళ్ళు ఎందుకు చెప్పాలంటే వాళ్ళు జ్ఞానం ఈ వైపు ఉందంటే అటు వెళ్ళిపోతారు వాళ్ళు జ్ఞాన శత్రవహ వెరీ హాస్టైల్ గా వర్స్ వచ్చి వాళ్ళు తెలుసుకునే ప్రయత్నం కూడా చేయాలి అవాయిడ్ చేస్తారు జ్ఞానం ఇక్కడ ఉందనుకోండి అది వెళ్ళిపోవడం అయితే సందర్భం గబగబా వెళ్ళిపోవడం ఎందుకంటే ఈ జ్ఞానం వచ్చి పట్టుకుంటుందేమో అని భయం కాబట్టి వీళ్ళు సాత్వికులు ఇంకో కొంచెం ముందుకు వెళ్తే యక్ష రక్షాంశి రాజసాహ వీళ్ళు యక్షులను రాక్షసులను పూజిస్తారు రాక్షస రక్ష స్వార్థంలో వచ్చే ప్రత్యయానికి చక్కటి దృష్టాంతం అది రక్షస్ శబ్దం రాక్షస్ అర్థం మారకుండా ప్రత్యయం వస్తుంది ఏం ప్రత్యయం వస్తుంది అ అనే ప్రత్యయం వస్తుంది రక్షస్ ప్లస్ అ ఆదివృద్ధి రాక్షస అర్థం ఏమీ మారవ రాక్షస్ అంటే నపుంసకమైన శబ్దం రాక్షస అంటే పుల్లింగ శబ్దం అర్థం ఒక్కటే ఇక్కడ యక్ష రక్షాంశి అని ఉందిగా రక్ష రాక్షసి రక్షాంసి నపూంసకమైన శబ్దం సకారాంతం దానికి అప్రత్యయం స్వార్థంలో అప్రత్యయం చేస్తే రాక్షస అవుతుంది సంగతి సో రాక్షసులను పూజిస్తారు యక్షులను పూజిస్తారు యక్షులు అంటే ధనసంగ్రహ ప్రధానులు డబ్బును పోగేయటమే ప్రధానంగా గల వాళ్ళు యక్షులు ఇతర వినాశమే ప్రధానముగా గల వాళ్ళు రాక్షసులు ఓకే ఇప్పుడు దీనికి దృష్టాంతం చెప్పాలంటే బాగా డబ్బు పోగేసిన కోటీశ్వరులని వీళ్ళు పూజిస్తారు డబ్బు పోగేయడమే ప్రధానంగా పెట్టుకుని ఉంటారు వాళ్ళు వాళ్ళని పూజ చేస్తూ ఉంటారు పూజ చేయటం అంటే వాళ్ళని కొనియాడటము వాళ్ళకి సర్వీస్ చేయటము ఇలాంటివి చేస్తూ ఉంటారు లోకంలో తర్వాత అత్యంత క్రూర స్వభావం గల వాళ్ళు ఇతరులను వినాశం చేయటమే ప్రధాన కార్యంగా పెట్టుకున్న ఈ టెర్రరిస్ట్ నాయకులు ఉంటారు దుసారా వాళ్ళని పూజిస్తారు వాళ్ళని ఎంతో శ్రద్ధగా పూజిస్తా అలాగా పూజిస్తారు సో అది లోక దృష్టితో చెప్పాను నేను ఈ పూజలు చేసి వాళ్ళు ఇలాంటి పూజలన్నీ చేస్తూ యక్ష పూజ చేస్తారు సో చోట యక్ష పూజ చేస్తుంటే నేనున్నాను నేను అన్నాను ఎందుకండి యక్ష పూజ ఎందుకంటే మనకి మనం రామును కృష్ణున్నో శివు పూజించుకుంటే సర్పడు మీకు నచ్చిన రూపంగా వైదికమైన సాత్వికమైన పూజ చేయండి యక్ష పూజ ఎందుకు అని నేను అన్నా అంటే అంటే దీపావళి అంటే వాళ్ళు అన్నారు మీరు మీ చెప్పిన సలహాన్ని నేను పాటిస్తాము అని నేను చెప్పినట్టుగానే పాటించాను కాబట్టి చెప్పంలో ప్రయోజనము కాలదు యక్షాయ నమహ ధనం దేహి దాపయ స్వాహ అదే మంత్రం ఎలా ఉన్నా మంత్రం ధనం దేహి డబ్బి ము దాపయాన్ని దాపయాన్నది దాపయానికి ఇప్పించు అంటే డబ్బున్న వాడి ప్రవేశించి వాడు నాకు డబ్బిట్లా డబ్బిచ్చి ఇట్లా చెయ్యి అని వీడు దేవతకి పూజ చేస్తాడు ఏవిటా పూజ అంటే మీకు కొత్తగా ఉంటుంది ఎందుకంటే మీరు భగవద్గీత బాగా రాతితేలు ఉన్నారు కాబట్టి సత్వగుణులలో నిలిచి ఉన్నారు కాబట్టి ఇవన్నీ మీకు కొత్తగా ఉంటుంది నేనేమో అన్ని చోట్ల తిరిగేటువంటి పది తోట్ల తిరిగి ఇవన్నీ నేను కాబట్టి నాకు ఇలాంటివన్నీ కనపడుతూ ఉంటాను కనపడ్డవి మీకు దృష్టాంతంగా చెప్తూ ఉంటాను సో యక్షరక్షాంశి రాజసాహ శంకర్లు ఏ ఉన్నారు యక్షరక్షాంశి రాజసాహ అని ఆయన అంటే అలాగే ఉద్దేశారు ఇంకా అంతకంట ఏమీ లేదు సో రాజస రాజసులు కోరికలు తీరడానికి పూజలు చేస్తారు సరే ద్వేషము ఫుల్ఫిల్ అవ్వటం కోసం పూజలు చేస్తారు వాడి మీద ద్వేషం ఆ ద్వేషము ఫుల్ఫిల్ కావాలి ఆ ద్వేషానికి వ్యవస్థ ఆ ద్వేషం తేరాలి కక్ష తీరాలి అందుకోసం వాళ్ళు పూజలు చేస్తారు ఉద్దేశంలో కోర్టులో కేసులు వేసి కేసును ఎగ్గడం కోసం చేసి ప్రతి పూజ కూడా తామస పూజ కిందకు వస్తుంది ఎందుకంటే కోర్టులో కేసును ఎగ్గేదంటే అవతల వాడు పోతాడు కదా దానికోసం చేసి పూజ తామస పూజ కిందకే వస్తుందేమో అని నేను అనుకుంటున్నాను నాకు అలా వీళ్ళు ఎవళ్ళను పూజిస్తారు ప్రేతములను పూజిస్తారు ప్రేత పూజ ఉంటుంది ప్రేతానికి పూజ రేతాన్ని ఆవాహన చేస్తాడు ఒకప్పుడు శ్మశానానికి పోతాడు రేతాలు ఎక్కడ ఉంటాయి శ్మశానంలో ఉంటాయి ఇక్కడైతే మనం ఆహ్వానించాల్సి ఉంటుంది పని ఇంట్లో పూజ చేశారనుకోండి పని కట్టుకుని ఆహ్వానించాలి శ్మశానానికి రెడీమేడ్ గా అక్కడ ఇన్ టోటల్ గుడ్ ప్రెసెన్స్ లో ఉంటాయి ప్రేతాలు కాబట్టి పూజ చేయించు వెళ్ళాలి రాత్రి వెళ్ళాలి మీరు కాశీ వెళ్తే మణికర్ణికా ఘాట్కి పన్నెండు గంటలకి రెడ్డీగా ఉంటుంది గడ్డీగా ఉంటుందంటే ఒక డజన్ మందు ఉంటారు అక్కడ వాళ్ళు అప్పుడు స్నానం చేస్తారు పన్నెండు గంటలు స్నానం చేస్తారు బాగా గట్టిగా ఈ భూతులు కుంకములో పెడతారు బాగా నిండా ఒక డజన్ మాలలు మాలలు ఎంత ఎక్కువ వేసుకుంటే అంత లాభం ఇది ఎక్కడో పట్టుకుంటారు కొంతమంది రుద్రాక్ష మాలలు మూడు నాలుగు టైప్స్ రుద్రాక్ష మాల స్ఫటిక మాలలు చిన్నవి పెద్దవి బంగారం నిండినవి బంగారం లేనివి రకరకాల మాలలు పోతి అది మళ్ళీ పాడేసుకోవాలి అది పైనా పుట్టదో ఏవో కానీ ఇలాగే అర్థం కాదు అంటే మరి శ్రద్ధ ఎలా ఉంటుంది రాజస్వ శ్రద్ధ లా ఉంటుంది మీకు ఇంకో మాట చెప్పలేదు సాత్వికులు ఫిలసాఫికల్ టెండెన్సీ ఉంటుందని చెప్పాను కదా వాళ్ళు చాలా సరళంగా చాలా క్వయక్ట్ గా ఉంటారు మరి రాజస్సులు తామస్సులు చాలా ఇంటెన్స్ యాక్టివిటీలో ఉంటారు ఈ రాజస్సుడికి ఉన్న ఎనర్జీ సాత్వికుడు ఏదో సాత్వికుడు పోటీ తత్వం ఎరుగడు అంత ఎనర్జీ ఉండదు సాత్వికుడు క్వైట్ గా ఉంటాడు అయా పూజ చేసుకుందాం అంటే వస్తాడు మీరు భార్య భజంత్రిగా మొదలు పెడితే లేచాడు అంత హడావిడి పనలేడు సాత్వి రాజేశ్వరికి వాళ్ళ చెవిలో వంద భజంత్రీ బ్యాండ్ మేళాలు వాయించేసిన కూడా వాళ్ళకి అసలు ఏమీ లెక్కే ఉండదు మైండ్ వాళ్ళకి ది మోర్ నాయిస్ దెటర్ ద మోర్ షో మోర్ స్ట్రగుల్ బెటర్ అలా ఉంటారు ఈ రాజస్సులు ఉన్నారే వాళ్లకు ఉన్నంత ఎనర్జీ అంచేతనే రెలిజియమిస్ట్ ఎనర్జీ ఒక ఫెనిటికల్ రిలీజియస్ పర్సన్ ఉన్న ఎనర్జీ ఏ ఫిలాసఫర్ కెన్ నెవర్ హ్యావ్ అసలు ఫిలాసఫర్ లో ఎనర్జీ ఏ ఉండదు మీరు వాడిని పట్టుకుని వదిలి పెట్టుకుని వాడిని పూర్తి చేస్తే కానీ వాడు అసలు ఏ పని చేయదు ఫిలాసఫర్లు మీరు కృషి చేస్తే సరే పూర్ణిలే పాపం వాళ్ళ మనసులు ఎందుకు కష్టపెట్టాలని ఏదో వాడు దీవితాడు అదే అసలు ఫిలాసఫర్ ఓంట్ గట్ ఇన్ టు ఈ రాజస్సులు ఉన్నారే వీళ్ళ ఎనర్జీ ఎంత లోకంలో ఒక మిస్కన్సెప్షన్ ఉంటుంది వాళ్ళు ఏం చూసుకుంటారంటే కామ్గా ఉన్నవాడు వీడు అయోగ్యుడని వాళ్ళు వదిలేస్తారు వాడు జోలికి వెళ్ళరు చాలా యాక్టివ్గా దున్నేస్తూ ఉంటాడు వాడు మొత్తం సమాజాన్ని అందరినీ కూడా చేసేసి పెద్ద పెద్ద యజ్ఞాలు యాగాలు పందిళ్లు ఇవి ఇవి వేసేసి పెద్ద పెద్ద బిల్ బోర్డ్స్ లో వేసేసి పెద్ద ఫుల్ లెంగ్త్ ఫోటోగ్రాఫ్లో అవి పెట్టేసి మొత్తం డబ్బు విషయంలో కానీ లేకపోతే షో విషయంలో కానీ చాలా అట్టహాసంగా కోలాహలంగా వాడు పూజలు అవి చేస్తూ ఉంటాడు అమ్మ బాబా ఈయనంత గొప్ప లేడని అనుకుంటారు అదంతా రజోగుణం గుర్తించలేని జనం వ్యజనం వెళ్ళి వాళ్ళు వాళ్ళు రజస్సుకి సత్వానికి తేడా గుర్తించడం వస్తారా వాళ్ళు సత్వాన్ని చూసి సత్వాన్ని తెలుసుకోలేరు సత్వాన్ని గుర్తుపట్టలేరు సత్వాన్ని గుర్తుపట్టాలంటే వాడు చాలా తెలివైన వాడు అయి ఉన్నాడు సత్వాన్ని గుర్తుపట్టలేరు రజస్సుని చూసి ఇదే గొప్ప అరే ఇదంతా ఒక అతను చాలా హడావిడిగా ఏదోదో చేసేస్తున్నాడు ఓ మహాత్ముడు చూశాడు చూశాను ఏమన్నాడంటే ఇంతటి ప్రవృత్తి శీలము తగదు కదా అన్నాడు సన్యాసి అయ్యుండి ఇంతటి ప్రవృత్తి ఇంత యాక్టివిటీ ఇట్ జస్ట్ ఫిట్ అన్నాడు ఓ మహాత్మ అంటే ప్రవృత్తిశీలము రజో గుణము అది దాన్ని కంట్రోల్లో పెట్టి దాన్ని అందర్ కమాండ్ ఉండాలి తప్ప అది ఓవర్టేక్ చేసేయకూడదు అని ఎవరు గుర్తిస్తారు అలాగా ఒక సాత్వికుడైన మహాత్ముడు మాత్రమే గుర్తించగలుగుతారు కాబట్టి జనాలు వెర్వి జనం వాళ్ళు ఏమనుకుంటారంటే తోపుడు బడిన ఒకటి పెట్టి దాంట్లో ఈ ప్లాస్టిక్ చోట లేకపోతే ప్లాస్టిక్ ప్లాస్టిక్ ఆఫ్ ప్యారిక్స్ చోట లేకపోతే శివునో లేకపోతే ఎద్దునో ఒకటి అది పెట్టేసి జుమ్మలో కాలిజెస్తో బాధ్యాలు గట్టిగా బడబడ మొత్తమే అదేదో బోర్డు ఏదో ఉంటుంది ఎలక్ట్రిక్ బోర్డు అది పెట్టేసి ఎలక్ట్రిసిటీ జనరేటర్ ఒకటి గెలింగ్ చేస్తావు లేదంటే ట్యూబ్ లైట్లో పెట్టేసి అక్కడి నుంచి బాణాసంతా కాల్చేస్తావు రాత్రి పాపం బాగా మొట్టేస్తే అది పూజ అనుకుంటది వాడు విలేదు క్వయట్ గా ఉన్నాడు అనుకోండి వీళ్ళు ఎందుకు పనికిరాని వాడు అంటే వాళ్ళు ముక్కు పట్టలేదు జనం అలా వ్యర్ధి జనం వెర్ధి అంటే వ్యర్ధి తెలుగులో సావిత్రు ఇలా ఉంటాయి వేలం వెర్వి అని ఒకటింది అలా అంటారు వేల వేర్వి ఉంటారు కాబట్టి వీళ్ళు రాజ రా రాజస్సులు ఇంకా తామసులు ఎలా ప్రేతములను భూతగణములను పూజిస్తారు శంకరులు ఎవరు చదవండి చదివినా ఇన్ని కళ్ళు మూసుకుని పాలు తాగినట్టుగా ఊరుకుంటారు పైకి అందులో ఆయన రాసింది చూస్తే ఇక్కడ అంటే ఆ ఏడో అధ్యాయంలో పదమూడో శ్లోకం దగ్గర అక్కడ భాష్యం ఆ భాష్యం కానీ అక్కడ ఉండే బెల్లం కొండ వ్యాఖ్యానం కానీ సంస్కృతంలో ఉన్నది కాబట్టి ఎవడో పండితులు ఎవడో చూసుకుని ఓహో అనుకుంటారు కాబట్టి సరిపడేది దాన్ని తెలుగులోకి అనువాదం చేసి లోకంలో పంచి పెడితే జనాలు షేక్ అయిపోతారు ఎందుకంటే వీళ్ళు చేసే వేషాలు వీళ్ళు వేసే వేషాలన్నీ కూడా అయోగ్యములే అన్ని వేషాలు ఒక్కటి సరిగ్గా ఉండదు ప్రేతాన్ భూతగణ భూతగణములను పూజిస్తారు ఒక భూతం కాదు ఓ గణాలుంటాయి ఆ గణములను ప్రమథ గణములని ఆ గణములను ప్రమథ అంటే ఏమిటి ప్రమథాంతి ఇది ప్రమథ కనబడ్డ వాళ్ళందరినీ మొత్తం కొట్టేసి తిట్టేసి రెక్కేసి అలా ఉంటారు కాబట్టి వాళ్ళకి ప్రమతముల పేరు ఏమిటది అదో గణం దానికి మళ్ళీ పూజ ఈ రకంగా ఉంటారు గణ పూజలు చేస్తూ ఉంటారు దానికి దృష్టాంతం రాశారు ఆయన ఆయన ఎక్కడి నుంచో పట్టుకొచ్చారు ఆయన కాలంలో చూసి రాశారు ఆయన సప్త మాతృకాదీనిచేయజంతే తామసా జనా ఈ ఉపాసకులు ఉంటారు వాళ్ళని నిలదీయాలి వాళ్ళని అడిగితే వాళ్ళు చెప్తారు సప్త మాతృకలు అంటే దేవి రూపాలు అనిపెట్టి మాతృ మాతృ కాదు మాతృక అంటే మళ్ళీ దానికి ఒక పరిచయం కూడా ఉండదు అంటే మాతృదేవోభ దాన్ని మీరు కన్ఫ్యూస్ ఏడుగురు మాతృకలు అంటాడు ఏవో పేర్లు పెడతాడు ఒక ఆవిడ నలగా ఉంది ఇంకో ఆవిడ చేతిలో మెడ మెడే ఉంటుంది పైన తల ఉండదు ఆ తల చేతిలో ఉంటుంది ఇంకో చేతిలో ఖర్చు ఉంటుంది ఇలాంటివి ఏవో నేను ఊహించుకున్నా ఈ సప్త ఉన్నాయి ఈ సప్త మాతృకులు ఏమిటో కొంచెం దాంట్లో ఎవరు రాయలేదు వారాహి కౌమారి మరి వీళ్ళందరూ ఇలాంటి పూజలే చేస్తూ ఉంటారు అలాంటి పూజలు ఎవరు చేస్తూ ఉంటారు ఎక్కడ ఆ ఆ పేర్లు వారాహి కౌమారి మరి ఆ అదే అలాంటి పూజలు చేస్తూ ఉంటారు మరి ఆ పూజల్ని ఏమంటున్నారు ఏమో దాన్ని ఇప్పుడు శ్రీకృష్ణుడు ఆ పేర్లు పెట్టలేదు ఆయన ఉంటే తామస భూతాలని ప్రేతగనాలని మేడం శ్రీకృష్ణుడు దాన్ని చేయలేదు శంకర భగవద్పాదు సప్తమహాతృకాలు మరి ఆ సప్తమహతృకుల పేర్లు చూసి ఈ ఉపాసకులని అడగాల మీరు మీరు చేసే ఉపాసనా దీన్ని ఏమన్నా మరి శంకరాచార్యులకు అభిషేకాలు కూడా చేసేస్తారు వీళ్ళు కస్టడీ వాళ్ళు దీనికి దీని దానికి అది ఏ ఎండగా ఒడుగు పట్టేస్తూ ఉంటారు ఆ కాంట్రడిక్షన్ ఏమి చూసుకో శంకర్లు అలా అంటున్నారు కదా మరి దాని గురించి అవకలి అలా కర్లేదా శంకరులు పరమ ప్రమాణంగా స్వీకరిస్తారు మూర్ధన్య ప్రమాణం అసలు శంకరులని అందరూ భాష్యకారులు అంటారు భాష్యం చెప్పారంటే ఇంకా అడిగితే అల్టిమేట్ ఇంకా దాని మీద సుప్రీంకోర్టు అనమాట అలాంటిది సుప్రీంకోర్టులో చెప్పినట్టుగా ఆయన సప్తమాతలు కాదు ఏమి పూజ ఏంటి తామసా జనా అన్నారంటే అమ్మ బాబా అంత మాట ఆయన అనేశారంటే మనం ఏం పూజలు చేస్తున్నామని వెరిఫై చేసుకోద్దు వీళ్ళు అక్కడ కూడా మళ్ళీ తమోకుండా ఆ వెరిఫికేషన్ చేసుకోవడానికి కూడా సౌప్రదానమే అలా ఈ పదహారు పదిహేడు అధ్యాయాలు ఇలాగే ఉంటాయి సాత్విక దేవాన్ యక్షరక్షా సిరాజసాం తామసాజనా ఈ సందర్భంలో జ్ఞానదేవ్ ఆయన ఏమన్నా రాశాడంటే జ్ఞానేశ్వరి రాసిన జ్ఞానదేవుడు ఆయన ఏమన్నా అంటే కుక్కకి బ్రెడ్ ముక్క పెడితే దాన్ని సాత్వికమైన క్రియగా పోతుంది ఆయన చెప్పారు దాన్ని సాత్విక యక్షరాక్షస పూజని రాజసవాన్ని పూజని కొట్టి పారేసేయడం కానీ కుక్కరికి బ్రెడ్ మొక్క పెట్టడం దాన్ని పూజలో ఎవడో ఎక్కవేయడం పూజను ఎవడో అక్కోడు కానీ అది పూజ వంటిదే పైగా సాత్వికము అని కూడా అంటాడు అంటే మళ్ళీ మీరు బ్రెడ్ మొక్కకి ఆ కుక్కరికో పూజ చేసి దానికో బొట్టు పెట్టి దాని మెడలో ఏదో వేసి మళ్లీ బ్రెడ్ మొక్కకి ప్రోక్షణ చేసి నవ్వి అలా చేయకూడదు అది మళ్ళీ ఆ దారి మళ్ళీ రాజసవం అవుతుంది పోతే బ్రెడ్ మొక్క సైలెంట్ గా దానికి తీసుకుని వెళ్ళిపోతుంది దాన్ని సైలెంట్ గా చేశాడు దాన్ని సాత్విక అని వచ్చాడు ఆయన జ్ఞానదేవి అశాస్త్రవితంఘోరం తప్యంతే తపో దంభాహంకార సంయుక్త కామరాగబలాన్వితా చూడండి శ్లోకంలో అవతారిక ఏం కార్యతో నిర్మితా సత్వాదిష్ట సత్వగుణము రజోగుణము తమో గుణము మొదలైన నిష్టలు ఏవైతే కనుకో ఇది కార్యతో నిర్మిత వాడు చేసే కార్యాన్ని ఇన్ పర్టికులర్ వాడు చేసి పూజను బట్టి నిర్ణయించవచ్చు నిష్ట వాడు చేస్తున్న పూజ చూసుకోండి మీరు అది ఏ నిష్టకు తెలుసుకోవచ్చు దానివల్ల ఏమిటి ప్రయోజనం వాడిని అగరవాడిని తప్పు పట్టడం ప్రయోజనం కాదు తెలుసుకోవడం ప్రయోజనం మనలో ఆ దోషాలు ఉన్నట్లయితే అర్థం చేసుకుని వాటిని సవరించుకోవడము ఆవశ్యకము సవరించుకోవాల్సి ఉంటుంది అందుకోసం ఇదంతా చేయటం కాబట్టి ఈ మనం తెలుసుకోవచ్చు మనకి తెలుస్తూ ఉంటాయి శాస్త్ర విద్యుత్ సహస్రేషు దూజాదితర సత్వనిష్టో అర్జునుడవ ప్రశ్న అడిగాడు ఇది శాస్త్రవిధిని పాటించడు శాస్త్రవి పాటించడు య్రవి యజన్ శ్రద్ధయాన్విత అనువిద శాస్త్రవిధం కాబట్టి ఏ శాస్త్రవిధం బహువచనం సో శాస్త్రవిధిని పఠించుకోడు కానీ పూజ అది చేస్తూ ఉంటాడు కాబట్టి అలాంటి వాళ్ళలో నిష్ట ఏదైతే చాలా శ్రద్ధగా చేస్తాడు మోల్డు నిష్ట వీడి నిష్ట కూడా శాస్త్రాన్ని జాగ్రత్తగా పాటించే వాడికి అంత నిష్ట ఉండదు వీటి నిష్ట చూస్తే భూమి ఆకాశాలు పట్టాలంత నిష్ట చేస్తూ కానీ శాస్త్రవిధి చుట్టుపక్కల అక్కడ ఉండదు అలాంటి శ్రద్ధని ఏమనాలి దాన్ని సత్వం ఉంటావా రజిస్తుంటావా తమస్తుంటావా అంటే శంకరుడు దాన్ని సెటిల్ చేస్తున్నారు ఏమనంటే వేల మందిలో ఎవరో ఒకడుంటాడు సత్వనిష్ట గలవాడు వాళ్ళల్లో అంటున్నాడు శాస్త్రవిధిని విడిచిపెట్టేటంటే వాడు సత్వనిష్ట గలవాడవడానికి వీలు లేదు వాడు రాజస్థుడే తామస్థడే అవుతాడు ఎవడో మహాత్ముడు ఉంటాడు వాడు సో త్రైగుణ్య కో విధి కో నిషేధ సో త్రైగుణ్య అతీతమైన మార్గంలో నిశ్రైగుణ్యే పథి విచరత కో విధి మూడు గుణాలకు అతీతమైనటువంటి ఆత్మనిష్టయంలో ఉన్న మహాత్మునకు విధి నిషేధమును వర్తించవు కాబట్టి వాడు విధి పెట్టుకోడు ప్రజాది విధి అని అలా ఉండదు సింకులుగా పోతూ ఉంటాడు త్రిగుణాతీతమైన స్థితిలో ఉంటాడు మహాత్ముడు అలాంటి మహాత్ముడు శాస్త్ర విధిని పక్కన పెట్టాడు కాబట్టి ఆయన రాజస్సుడో తామస్సు అయి ఉంటాడని మీరు అన్నద్దు అలాంటి ఎక్సెప్షనల్ కేసుల్ని పక్కన పెడితే ఈ పూజాధికము చేసేటువంటి జనులు ఎవరైతే ఉన్నారో వీళ్ళు కనుక శాస్త్రవిధిని తిరస్కరించి పక్కన పెట్టినప్పుడు శ్రద్ధ పక్కన ఎందుకు పెడతారు తెలియక పక్కన పెడతారు ఉపేక్షాభావంతో పక్కన పెడతారు విరోధంతో పక్కన పెడతారు ఆ విధంగా పక్కన పెట్టిన వాళ్ళే ఆ తెలియక పక్కన పెట్టిన వాళ్లలో ఈ కామ కోరికలను పెట్టుకుని పక్కన పెట్టిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా రాజస్వ కామ సనిష్ఠులు అవుతారు అయ్యే అవకాశమే లేదు కాబట్టి ఎప్పుడైతే వీడు శాస్త్ర విధిని పక్కన పెట్టి పెద్ద శ్రద్ధతో ఏదో చేసేస్తున్నాడో దేవ పూజాధికము అదంతా కూడా రాజస తామిక శ్రద్ధ అయిపోతుంది దానికి సాత్విక శ్రద్ధ అయ్యే అవకాశము ఇంచు లేదు అని చెప్తుంది ఆ ప్రశ్నకి సమాధానం వచ్చేసింది కదా కాబట్టి ఈ పూజాధికము చేసేవాళ్ళు యజ్ఞాలు దానాలు ధర్మాలు తీర్థయాత్రలు ఇవి చేసేవాళ్ళు ఇట్ ఈస్ హై సిట్ పాస్ పాజ్ అనేది ఒకటి ఉంటుంది కదా పాజ్ చేసి వాళ్ళు చేస్తున్న పూజాధికమును వెరిఫై చేసుకోవాల్సినటువంటి ఆవశ్యకత కలదు భగవద్ది చదువుకుని మహాత్ముల్ని సలహా వెరిఫై చేసుకుని సవరించుకోవాలి అంతేగాని గుడ్డెద్దు చేరువబడ్డట్టుగా ఏదో మా చిన్నప్పటి నుంచి అలా చేసుకున్నామండి ఇప్పుడు చేసుకున్నామండి అనే మాట అర్థం లేదు అలాగా ఒక ఆయన నా దగ్గరకు వచ్చి మదాలస మంజులవాస అంటూ కాళిదాసు మహాకళాన కాళిదాసు రాయలేదయా అది ఇంకెవరికైనా చెప్పు వెళ్ళి తాతకి దగ్గులు నేర్చుకున్నట్టుగా నా దగ్గరకు వచ్చి నువ్వు కాళిదాసు గురించి చెప్పక చెప్పేసి నేను కోకణ్యా అంటే కాదండి మా చిన్నప్పటి నుంచి మేము కాళిదాసం అనుకుంటున్నాం చిన్నప్పటి నుంచి కాళిదాసే అనుకుంటున్నాం మీ బుద్ధి అలా ఉంది మరి దానికి నేనేం చేస్తాను దానికి కాళిదాసు ఏం సంబంధం లేదు ఏం రాయలేదు ఎవడో రాయడం దాన్ని కాళిదాసంతో ఉండాలి ఇంకొకడు ఏదో రాసి వాళ్ళు మీకు అంటారు ఏదో పిచ్చిగా రాసి వాళ్ళు ఆసులు కంటారు అలా ఉంది లిటరేచర్ అంటారు కాబట్టి సవరించుకోవాలి అక్కడ షిఫ్టింగ్ అంటే చేతలో వేసి జరగాలి చేతలో వేసి జరిగితే ఏమవుతుంది ఊటంతా పోయి సాలిడ్ ఏదో జరుగుతుంది చేసుకోవాలి అంతేగాని శాస్త్రీయ విధేయం లేకుండా ఏదో ఇష్టం వచ్చినట్టు జనాలు కారణం ఏంటంటే షో కి ప్రాముఖ్యం పెరిగిపోవడం కదా షో అండ్ మనీ ఎంత బాగా మనం జనాలని ఇంప్రెస్ చేయగలుగుతాం ఎంత జనాల్ని పోగు చేయగలుగుతాం ఎందుకంటే ఈ జనాలందరినీ కొంతమందికి కీర్తి ప్రతిష్టల కండూతి నేను చూశాను దాని కోసం జనాల్ని పోగేస్తారు కొంతమందికి దే ఆర్ వెరీ ఇట్ ఈజ్ అబౌట్ మనీ పీపుల్ కమ్ హుండి వే మని టెంపుల్లో మొట్టమొదట ఏం కనబడుతుంది ఇది దేవుడా హుండియా యుగట్ మని పీపుల్ వస్తే మనమే వస్తుంది పీపుల్ రాకపోతే మనమే వస్తుంది కాబట్టి శాస్త్రవిధి ఉత్సర్గం చేసేటంటే సర్గండి విడిచిపెట్టేయడం త్ర క్చిదేవ సహస్రేషు దేవపూజాదితత్పర తత్వనిష్టో ఎవడోహలు ఉంటాడండి వేలలో ఒక మహాత్ముడు ఉంటాడు ఆయన దేవ పూజాదిక మనం చేసుకున్నప్పటికీ శాస్త్ర విధిని అతిక్రమించి ఇక్కడ అక్కడ చేసినా కూడా ఆయన ద్విగుణాతీతుడు అని మనం తెలుసుకునే తెలుసుకో తగ్గ మహాత్ముడు ఎవడోహలు ఉంటాడు అది ఆయన్ని మినహాయిస్తే మిగతా వాళ్ళందరూ కూడా శాస్త్ర విధిని పక్కన పెట్టిన ప్రతివాడు కూడా రాజస్సుడు తామస్సుడు అయిపోతాడు ాహుల తమో నిష్టాచి అంటే పశువులు పక్షులు అలా అక్కర్లేదు మనుష్యుల మాట వీళ్ళు శాస్త్రవిధిని ప్రక్కన పెట్టేసి ఏదో పూజలో ఇవి ఉంటారు శ్రద్ధగానే చేసేస్తూ ఉంటారు ఏమి సందేహం లేదు వాళ్ళ శ్రద్ధ రాజస్వ శ్రద్ధ తామస్సు శ్రద్ధ ఉంటుంది సాత్విక శ్రద్ధయ్యే అవకాశము లేదు కథం అది ఎట్లు అంటే ఈ శ్లోకం శాస్త్ర విహితం ఘోరం తపస్సు చేసేప్పుడు శాస్త్రము యొక్క అభ్యున కిందా లేదా చూసుకుని తపస్సు చేయాలి కాని నీ తెలివితేటలు అక్కడ ప్రవేశపెట్టి శాస్త్ర విరుద్ధమైనటువంటి తపస్సులో చేయకూడదు అలా ఎందుకు అంటున్నానంటే చాలా మంది అలాగే చేస్తూ ఉంటారు అందుకోసం ఓం పూర్ణమూర్ణం పూర్ణ పూర్ణముదే